సంకీర్తన సంఖ్య నాలుగు వందల ముప్పై రెండు తెలియక ఊరక తిరిగేము చలమరిక సంతత సుఖము హేయము కడుపున నిడుకుని ఇంకా చీ అనని మాకు సిగ్గేది పాయము పిడికిట పట్టుచునుండేటి కాయధారులకు గలదావిరతి అంగనల రతుల ఆశల నీదేటి ఎంగిలి మనుజుల కెగ్గేది ముంగిటన్ ఆకురుముచ్చులగూడిన దొంగ గురునికి ఇందుల నిజమేది జనన మరణములు సరిగని కానని మనుజాధమునకు మహిమేది ఎనగుని శ్రీవేంకటేశు శరణము ఇటుగని మనకుండిన గతి ఇకనేది